హహరి ఓం గణానా గణపతిమే ఉపమశ్రవస్త జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృంగుభిత సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా अस्मदाचार्यपर्यता वंदे गुरपरंपरा ओं भद्रंगम देवा भद्रम पश्येम्शा स्थिस्तुवा पंसस्तनू यशेम देवित यदा स्वस्ति न इंद्रो वृद्धश्रवा స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యోష్టనే స్వస్తి నో బృహస్పతి ఓ శాంతిశాంతిశాంతి ఉపాసనాశ్రితో ధర్మ జాబ్రహ్మణి వర్తతే రాగోత్పత్తేరం సర్వ తేనాసౌస్మృత ధర్మ అంటే జీవుడు ఉపాసనాశ్రితనను విముక్తి సాధనంగా ఆశ్రయించుకుని ఉన్నవాడు అంటే మానవుడు సంసారంలో బుద్ధుడై ఉన్నాడు ఈ బంధానికి హేతువేమి అన్నట్లయితే తాను ఒక పరిచ్ఛిన్నమైన జీవుడను అనే ఏ మాన్యత కల మాన్యత అంటే దాని యొక్క ఆ రకంగా స్వీకరించి పెట్టుకోవటం దాన్ని మాన్యత అంటారు నేను బ్రాహ్మణుడను నేను క్షత్రియుడను అది ఒక మాన్యత యూ టేక్ ఇట్ లైక్ దాట్ ముఖం మీద ఏమైనా రాసుందా ఇప్పుడు ఒక ఆయన నేను క్రిస్టియన్ అంటాడు ముఖం మీద ఏమైనా ప్రింట్ అయి ఉంటుందా ఒక మాన్యత నేనేమో ఆయమే డచ్మ్యాన్ అంటాడు ఒక మాన్యత ఇవన్నీ కూడా మాన్యతలు సో ఈ మాన్యత స్వీకరించి స్వీకరించి దానికి బుద్ధుడై మనిషి బ్రతుకుతూ ఉంటాడు ఇటువంటి మాన్యతలలో అత్యంత మౌలికమైన మాన్యత నేను జీవుడను ఆయన రెండు విజువులు కాబట్టి ఆ మాన్యత నుండి ఇతర మాన్యతలు వస్తాయి ఏమిటి మొట్టమొదట నేను ఎప్పుడైతే ఒక పరిచ్ఛిన్నుడన అయినానో నా చుట్టూ ఉన్న ప్రపంచము నాకంటే భిన్నంగా ఉంటుంది దానికి జగత్తు అని పేరు నాకంటే భిన్నంగా ఉండేది జగత్తు ఇప్పుడు మీరు ఒకటి గమనించారో లేదో మీరు బుద్ధిని డ్రాప్ చేసేసి బుద్ధి లొక్క మనస్సుని డ్రాప్ చేసి మీరు జగత్తును చూసినట్లయితే మీకు జగత్తులో భేదము అనుభవానికి రాదు జగత్తును చూసేప్పుడు ఇది పుస్తకము ఇదేమో ఘటము ఇది పుష్పము అనే విభాగము అనుభవానికి రావాలి మీరు కన్నుతోటి కన్ను వెనకాల ఉండే మనస్సుతోటి చూసినప్పుడు మాత్రమే విభాగం అనుభవానికి వస్తుంది మీరు కనుక కళ్ళు తెరిచి ఉంచి కూడా మనస్సుకి అతీతంగా ఉండి ఎలా అని మీరు అడగద్దు మీరు ట్రై చేసి చూడండి అంతే ఎలా అంటే ఏం చెప్తాను అని చెప్పే మనస్సుకు అతీతంగా వెళ్ళడం గురించి మనస్సుతో నేనేం బోధించగలుగుతాను అంచేతనే ఎతో వాచో నివృత్తంటే వాక్కుకు అతీతంగా ఇప్పుడు ఇది కాగితం ఉందనుకోండి ఇది కాగితము అని చెప్పేది బుద్ధి ఇది ఫలానా కాగితము అని చెప్పేది బుద్ధి బుద్ధి లేక మనస్సు మీరు ఆ బుద్ధిని డ్రాప్ చేసి దాన్ని కేవలము మనస్సు అడ్డు రాని విధంగా దర్శించినట్లయితే అది కాగితము అనే జ్ఞానం ఉండదు కాగితం అని మీరు ఎప్పుడైతే అన్నారో చుట్టూ ఉండే మిగ మిగతా వాటన్నిటికంటే ఇది భిన్నంగా ఉంటుంది అది కదా కాగితం ఉంటే ఏది కాగితం కానివి ఇతర సర్వత్రా ఉన్నాయో వాటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది ఇది పుష్పము అని జగత్తు అంతకీ భిన్నంగా ఉండే ఒక చిన్న వస్తువు పుష్పము సో ఆ విధంగా బుద్ధి ద్వారా బుద్ధి లేక మనస్సు ద్వారా చూసే సందర్భంలో మీరు భేదాన్ని చూస్తూ ఉంటారు భేదం అనుభవానికి వస్తుంది మీరు కనుక బుద్ధికి అతీతంగా అంటే మనస్సు బుద్ధిని అడ్డు రానివ్వకుండగా చూడగలిగితే మీకు జగత్తులో భేదాల అనుభవానికి రావు నామరూపాత్మకమైన భేదం అనుభవానికి రాదు కేవలము ఒకే సత్తా అనుభవానికి వస్తుంది ఎటువంటి సత్త ఆ సత్త మీకంటే భిన్నంగా ఉండదు అదే అహం బ్రహ్మాస్మి అంటారు ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే వీడు తాను పరిచ్ఛిన్నుడను అని నిశ్చయం చేసుకుని జగత్తును చూస్తాడో జగత్తు రెండు రకా రెండు మూడు రకాలుగా అనుభవానికి వస్తుంది ఒకటి జగత్తు నాకంటే భిన్నముగానున్నది ఒకటి రెండు నాకంటే భిన్నంగా ఉండి జగత్తు అనేకముగానున్నది నానా నేహనానాస్తికించినే ఉపనిషద్వాక్యం మూడు ఈ అనేకముగానున్న జగత్తులో కొన్ని ఇంటియందు నాకు రాగము మరికొన్నింటియందు నాకు ద్వేషము నాలుగు నాకు రాగంగలది నాకు లభించాలి నా నుండి పోకూడదు ద్వేషం నాకు రాకూడదు నా నుండి దూరంగా పోవాలి ఐదు ఈ రాగద్వేషాల పరిపూర్తి కొరకై నేను క్రియలను ఆచరించాలి ఎఫర్త్ చేయాలి ఈ రకంగా వీడు బొద్ధుడై ఉన్నాడు సో నేను పరిచ్ఛిన్నుడను అనే మాన్యత నుండి నా చుట్టూ ఉండే జగత్తు అనే ఎప్పుడైతే జగత్తు అనే మాన్యత ఈ విధంగా వచ్చిందో ఈ జగత్తును నిర్మించిన వాడు దేవుడు అని వాడు ఆ దేవుడు ఒకడు వస్తాడు దేవుడు కూడా వస్తాడు జగత్తును నిర్మించిన వాడు దేవుడు ఓకే ఇప్పుడు మీకు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు నేను నాకంటే భిన్నమైన జగత్తు ఈ జగత్తునకు కారణము అని ఆ రూట్లో వచ్చాడు దేవుడు అర్థమైందండి ఇప్పుడు దేవుడిని మీరు ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టారో ఈ దేవుడు మీకంటే భిన్నంగా ఉన్నాడు జగత్తు కంటే కూడా భిన్నంగా ఉన్నాడు ఇది వెస్ట్రన్ రెలిజియన్స్ అన్ని రిలిజియన్స్ ఇంచుమించు అలాగే ఉంటాయి కాదండి అది ఒక స్టెప్ అలా కాదండి జగత్తు జేవుని కంటే భిన్నంగా లేదు దేవుడే జగద్రూపంగా ఉన్నాడు ఒక మూమెంట్ ఒక స్టెప్ ముందుకు నడిచారు మీరు దేవుడే జగద్రూపంగా ఉన్నాడు జాతే బ్రహ్మని వర్తతే దేవుడే బ్రహ్మరూప దేవుడే ఈ జగద్రూపంగా పుట్టి ఉన్నాడు మేనిఫెస్ట్ అయి ఉన్నాడు పుట్టాడు దేవుడు అసలు పుట్టుక గలవాడే అబ్బే కాదు అజుడు కానీ పుట్టాడు అక్కడే విరోధం వచ్చేసింది కానీ ఆ విరోధానికి మనం అలవాటు పడి ఉంటాం ఇప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు మహాత్ములకి డిగ్రీకి క్లాసుకు వెళ్తారు క్లాసుకు వెళ్ళేప్పుడు మొట్టమొదటే మైండ్ ఫిక్స్ చేసేసుకుని వెళ్తారు ఆయన మహాత్ముడు ఆయన జ్ఞాని ఆయన దగ్గర మనం తెలుసుకోవాలి ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమే అని నిర్ధారణ చేసేసుకుని వెళ్ళిపోయే క్లాస్లో కూర్చుంటారు ఏమండి శిష్యుడి కింద మారిపోయి ఇంకా ఒక్క అక్షరం చదువుకోకుండానే ముందే శిష్యుడి మారిపోయి క్లాస్లో కూర్చుంటారు ఈ గురువు కూడా దాన్నే ఎంకరేజ్ చేస్తాయి ఎందుకంటే శిష్యుడికి బోధించడం తేలిక ఓపెన్ మైండ్ ఉన్నవాడికి బోధించడం కష్టం ఓపెన్ మైండ్ నుండి ఇంకా ఏ మాన్యత లేకుండా ఉన్నవాడికి బోధిస్తుంటే వాడు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ముందే శిష్యుడై కూర్చుంటే ఇంకా ఆ తర్వాత బోధించడం తేలిక ఎందుకంటే ప్రతిదానికి తలకే ఊపుతాడు లేకపోతే ఏమిటండి అజహా జాతే బ్రహ్మణి ఎలా మీరు ప్రతిదానికి తలకాయ ఊపడానికి అలవాటు పడ్డారు కాబట్టి పుట్టుకలైన దేవుడు జగద్రూపంగా ప్రకటమైనడు అంటే ఆ తలకాయ ఊపారు కదా పుట్టుకలైన దేవుడు ఎలా ప్రకటమయ్యాడని ఎప్పుడూ ప్రశ్న ఎందుకు వేయలేదు మీరు ఎందుకంటే శిష్యులు ఇంకా ఏ ప్రశ్నలు ఉండవు అన్నిటికీ ఊపడానికి అలవాటు పడుతుంటారు కాబట్టి ఆ రకమైన సైకలాజికల్ సర్విట్యూడ్ నుంచి బయటకు లాగే పూచి కూడా ఆచార్యుడి మీద ఉంటుంది మీరు అలాగ ఉండద్దు మీరు ఆలోచించండి అని చెప్పడం కూడా అది ఆచార్యుని యొక్క ఉన్నత స్థాయికి చెందిన ధర్మం అది అలా చెప్పడంలో ఆచార్యుని యొక్క పర్సనల్ ఎజెండా ఏదైనా ఉన్నట్లయితే అది ముందుకు రాదు అది వెనక్కిపోతుంది కాబట్టి ఆచార్యుడికి పర్సనల్ ఎజెండా లేని సందర్భంలో మాత్రమే అలా చెప్పగలుగుతుంది శిష్యులను నిలబెట్టుకోవాలి శిష్యుల్ని పోగేసుకోవాలనుకున్నవాడు అలా చెప్పలేడు ఎనీవే కమింగ్ బ్యాక్ దిస్ ఈజ్ ఎ డైగ్రెషన్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అజహా జాతే బ్రహ్మణి సో అది విరోధం వచ్చింది ఆ విరోధాన్ని ఏదో రకంగా సర్దుబాటు చేసుకుని సో దేవుడు మన ముందు మేనిఫెస్ట్ అయి ఉన్నాడు అని పెట్టు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను నా ముందు జగత్తుంది దేవుడు ఎక్కడో ఉన్నాడు కాదు దానికంటే ఒక స్టెప్ ముందుకు వచ్చాం మనం ప్రోగ్రెస్ ఏమిటి ప్రోగ్రెస్ నేనున్నాను నా ముందు జగద్రూపంగా ప్రకటమైన దేవుడు ఉన్నాడు జాతే బ్రహ్మణి ఇప్పుడు నేను జగద్రూపంగా దేవుడు ఉంటే ఇప్పుడు ఈ నేనేం చేయాలి ఆ దేవుణ్ణి సేవించాలి జగద్రూపంగా ఉన్న దేవుణ్ణి సేవించాలి చూడండి ఈ పాఠం వినప్పుడు కొంచెం మీరు కాషస్గా వినాలి కొత్త వాళ్ళు ఉంటారు ఆ కొత్త వాళ్ళు ఏమిటి ఇలా చెప్తున్నాడు ఈ స్వామి అని ఒక్క పాఠం వినేసి లేచకపోతే తర్వాత వాళ్ళకి దా దా ఒక మిస్కన్సెప్షన్ ఏర్పడే అవకాశం ఉంది ఐఎమ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎఫ్రాయిడ్ ఆన్ మై బిహాఫ్ ఐఎమ్ ఎఫ్రాయిడ్ ఆన్ యువర్ బిహాఫ్ ఎనీవే కమింగ్ టు ది పాయింట్ దేవుడు జగద్రూపంగా మన ముందు ఉన్నాడు నేను ఇక్కడ నా ముందు దేవుడు జగద్రూపంగా ఉన్నాడు ఏమండి ఇప్పుడు నేనేం చేయాలి ఆ దేవుణ్ణి చేయాలి ఏ తర్వాత దీంట్లో కాలప్రవాహం కూడా ఉంది కాల కాలం వచ్చేసింది కదా ఎందుకంటే దేవుడు సృష్టికి పూర్వమునందు రాగుత్పత్తే రజం సర్వం ఈ సర్వము సృష్టికి పూర్వమునందు అవ్యక్త పరబ్రహ్మ రూపంగా ఉన్నది ఆ అవ్యక్తమైన పరబ్రహ్మ ఇప్పుడు వ్యక్తమై ఉన్నాడు జగద్రూపంగా వ్యక్తమైనాడు అంటే కాలప్రవాహంలో పెట్టాడు అప్పుడే పరబ్రహ్మను తీసుకొచ్చి కాలంలో ప్రవేశపెట్టాం భవిష్యత్తులో ఈ జగత్తు ప్రళయం అవుతుంది అప్పుడు మళ్ళీ పరబ్రహ్మ అయిపోతుంది అవ్యక్త పరబ్రహ్మ అయిపోతుంది అంటే ఇప్పుడు మీరు ఏం చేశారు కాలంలో పెట్టారా లేదా గాడ్ అన్మానిఫెస్ట్ అండ్ ఇన్ గాడ్ మేనిఫెస్ట్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ మేనిఫెస్ట్ గాడ్ మళ్ళీ అన్మానిఫెస్ట్ అయిపోతాడు అనే కాలచక్రాన్ని తిప్పుతో ఈ కాలచక్రంలో దేవుడు పరబ్రహ్మను నడిపిడు ఎలా ఉన్నాడు కాలచక్రంలో పూర్వమునందు అజ అజబ్రహ్మగా ఉన్నాడు ఇప్పుడు జాత బ్రహ్మగా ఉన్నాడు మళ్ళీ భవిష్యత్తులో అజబ్రహ్మ అయిపోతాడు అలా తినుగుతూ ఉంటాడు బ్రహ్మ ఏమంటే ఈ కాలచక్రంలో దేవుణ్ణి పెట్టారు ఏ కాలచక్రంలో దేవుణ్ణి పెట్టి దేవుడికి జాతి జాత సృష్టి స్థితి ప్రళయాలు మీరు ఎప్పుడైతే పెట్టారో ఇప్పుడు దేవుడి ఇప్పుడు దేవుడు జగత్తును సృష్టించాడు జగత్తుకి స్థితిని కల్పించాడు జగత్తుకి ప్రళయాన్ని చేశాడు కాదు ఇప్పుడు దేవుడే జగత్తుగా సృష్టి అయ్యి జగత్తుగా స్థితి అయితే జగత్తుగా ప్రళయం అవుతున్నాడు కదా అంటే ఇప్పుడు దేవుడికి ఏమొచ్చాయి సృష్టి స్థితి ప్రళయాలు వచ్చాయా లేదా వస్తే ఆ దేవుడు ఇప్పుడు కాలచక్రంలో పడి గిరగిర తిరుగుతున్నాడా లేదా ఇప్పుడు మనం ఆ దేవుడిని ఆరాధించాలి ప్రస్తుతంలో ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు పూర్వం సృష్టి సృష్టి స్థితిలో ఉండేవాడు ఇప్పుడే స్థితిలో ఉన్నాడు స్థితి అనే స్థితిలో ఉన్నాడు భవిష్యత్తులో ప్రళయంలో పడతాడు వెళ్ళి ఆ దేవుడే ఎందుకంటే దేవుడే కదా మన ముందు మేనిఫెస్టే ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ ఎవడు వేయడు కలకాయ ఒప్పడానికి అలవాటు పడు ఉంటారు ఏమన్నా కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి కాలచక్రంలో బం పెట్టామా దేవుణ్ణి కాలచక్రంలో పెట్టి నేను ఆ దేవుణ్ణే ఆరాధిస్తాను ఆరాధిస్తే ఏమిటి నీకు నీకు మోక్షం భవిష్యత్తులో మోక్షం వస్తుంది మోక్షం వస్తే నువ్వు దేవుళ్ళలో విలీనమవుతావు భవిష్యత్తులో వస్తుంది మోక్షము ఇది స్కీము కరెక్టేనండి ఇదేనా స్కీమ్ నడుస్తుంది ఈ స్కీమ్ హౌ క్యాన్ ఇట్ బీ కరెక్ట్ హౌ కెన్ బిస్ బి కరెక్ట్ సో ఈ స్కీమ్లో ఉన్నవాడిని కృపణ కృపణస్మృత వీడు దీనుడు ఎందుకు దీనుడయ్యాడు దేవుడే కాలచక్రంలో ప్రవేశపెట్టినప్పుడు నేను కాలచక్రంలో తిరుగుతూ ఉంటాను ఒకప్పుడు దేవుళ్ళో అంతర్భాగంగా ఉండేవాడిని ఇప్పుడు స్థితి సమయంలో దేవుడి కంటే విడివడి ఉన్నాను మళ్ళీ భవిష్యత్తులో ఈ ఉపాసన యొక్క ప్రభావం చేత భవిష్యత్తులో నేను బ్రహ్మను అవుతాను అంటే ఇప్పుడు బ్రహ్మ కాలేదనమాటే కదా మరి ఇప్పుడు బ్రహ్మ కానివాడు భవిష్యత్తులో ఎలా బ్రహ్మ అవుతాడు ఇప్పుడు పరిచ్ఛిన్నుడుగా ఉండి దేవుణ్ణి ఆరాధించి భవిష్యత్తులో బ్రహ్మ అవడానికి వీడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే దీనుడుగా ఉన్నాడా లేదా ఇప్పుడు వీడు తేనాసౌ కృపణ స్మృత ఈ విషయాన్నంతని కూడా మనం డిస్కస్ చేసాం ఇప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి సృష్టి స్థితి ప్రళయముల రూపంగా భగవానుడే గిరగిర తిరుగుతున్నాడు పరబ్రహ్మే తిరుగుతున్నాడు ఆయనే సృష్టిలో ఉన్నాడు పూర్వం ఇప్పుడు స్థితిలో ఉన్నాడు భవిష్యత్తులో ప్రళయంలో పడతాడు అంతే కదా మరి మేనిఫెస్టేషన్ అంతే అంతే కదా సో భగవానుడు కాలచక్రంలో ఉన్నాడు ఆ కాలచక్రంలో మనం ఉన్నాము మనమేమో ఆ కాలచక్రంలో ఉన్న భగవాను జాత బ్రహ్మని ఆరాధించి భవిష్యత్తులో ఏదో అవుతాము బ్రహ్మను అవుతాము అని మీరు ఎప్పుడైతే అన్నారో మీరు ఈ ఈ జీవితాన్ని ఈ లైఫ్ని ఈ జగత్తుని ఈశ్వరుణ్ణి ఏ ప్లాట్ఫామ్ మీద నుండి మీరు మీరు అప్రోచ్ అవుతున్నారు కాలము అనే ప్లాట్ఫామ్ మీద నుండి మీరు ఈశ్వరుణ్ణి అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు ఈశ్వరుడు అంటే సద్రూపుడు మీరు ఆ సత్తుని ఏ రూపంగా ఆ సత్తు వైపు మీరు ఉపాసన చేస్తున్నారు కాల కాలాంతర్గతంగా సత్తుని ఉపాసిస్తున్నారు కాలాంతర్గతంగా ప్రాణశక్తిని ఉపాసిస్తున్నారు కాలాంతర్గతంగా ఈశ్వరుణ్ణి ఉపాసిస్తున్నారు కాలమునకు అతీతంగా వెళ్ళి మీరు ఉపాసన చేయగలరా మీరు కాలానికి అతీతంగా ఇప్పుడు జాతే బ్రహ్మని ఉపాసన చేస్తుంటే ఆ జాత బ్రహ్మ అంటే ఎప్పుడో జగద్రూపంగా ప్రకటమయ్యి ఇంకా ఇప్పటికీ జగద్రూపంగానే కొనసాగిపోతూ కాలప్రవాహంలో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి జాత బ్రహ్మను మీరు ఆరాధిస్తుంటే మీరు ఆరాధించే బ్రహ్మ నిత్య నూతన బ్రహ్మయిందా లేకపోతే ఎప్పటి నుంచో వస్తున్న బ్రహ్మ అయిందా ఎప్పటినుంచో వస్తున్న బ్రహ్మ అయింది కానీ నిత్య నూతనత్వం ఎక్కడి నుంచి వచ్చింది మీరు కాలమునకు అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే నిత్యనూతనత్వం వస్తుంది కాబట్టి మోక్షము కాలమునొక అతీతమైనది పరమేశ్వరుడు కాలాతీతుడు అని తెలుసుకోవాల్సిన సందర్భంలో ఈ కాలప్రవాహంలో బ్రహ్మని ప్రవేశపెట్టడం ఎలా కుదురుతుంది ఇది ఒక విషయం గమనించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి సత్తుని ఆ జగద్రూపంగా మనకి అనుమ అనుభవానికి వచ్చేటువంటి ఏ సత్తగలదో ఆ సత్తని నిత్య కాలములో ప్రవహించేదే కాకుండా కాలమునకు అతీతమైన తత్వంగా మీరు కూడా కాలాతీతమైన తత్వంగా మిమ్మల్ని మీరు తెలుసుకుని పరబ్రహ్మని కాలాతీతమైన తత్వంగా తెలుసుకోవాల్సిన సందర్భంగానే అది మోక్షహేతువు అవుతుంది తప్ప కాలప్రవాహంలో నన్ను నేను పెట్టుకుని దేవుణ్ణి కాలప్రవాహంలో పెట్టి నా కాలప్రవాహం ఏమిటి నేను ఫలాపుడు పుట్టాను ఇప్పుడేమో పెద్ద వయసులో ఉన్నాను భవిష్యత్తులో చచ్చిపోతాను ఇది నా కాల ప్రవాహం మళ్ళీ పుడతాను ఇది నా కాల ప్రవాహం దేవుడి కాల సృష్టి స్థితి లయముల యొక్క ప్రవాహం దేవుడి కాల వీడు కాలప్రవాహంలో ఉండి దేవుణ్ణి కాలప్రవాహంలో పెట్టి ఆరాధిస్తూ సత్యాన్ని పొంది మోక్షాన్ని పొందుతానని అపేక్షించటం కూడా దోషమే అది ఎలా అవుతుంది తే సౌ కృపణ స్మృత తర్వాత నేను ఉపా నా చేత ఉపాసించబడేది బ్రహ్మ అన్నప్పుడు ఉపాసించి వాడను నేను ఉపాసించబడేది బ్రహ్మ అన్నప్పుడు అది బ్రహ్మలో అవుతుంది నేదం ఎదిదముపాసతే అని మీరు వినలేదా సో యద్ అక్కడ ఉన్నాం మనం యద్వాచా యద్వాచా అనభ్యుదితం ఏనా వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం బుద్ధి నేదం ఎదిదం ఉపాసతే సో అక్కడ ఆ వాక్యం దగ్గర భాష్యకారులు ఏమన్నా రాశారంటే ఉపాధి భేద విశిష్టం అనాత్మా అని రాశారు ఇప్పుడు ఇదం అని మీరు ఇది అనే రూపంలో మీరు ఆరాధిస్తున్నారు అనుకోండి ఇది అనే రూపంలో ఆరాధిస్తున్నారు ఉదాహరణకి ఒక విగ్రహాన్ని బట్టి మీరు ఆరాధిస్తున్నారు ఇది కొంచెం ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది చూమండే ఈ పాఠం ఇది ఉపనిషత్తులలో పదవది దాంట్లో అద్వైత ప్రకరణం దీనికి ముందు వైతస్య ప్రకరణం అంతకుముందు ఆగమ ప్రకరణం వెళ్ళి అద్వైత ప్రకరణంలో ఉన్నాము సో ఎదురుకుండా ఓ బొమ్మ పెట్టి బొమ్మ అంటే విగ్రహాన్ని బొమ్మ అంటే తెలుగులో అన్న బొమ్మ అంటే మీకేమో అది వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు మూర్తి అంటే మాత్రం చాలా గంభీరంగా అనిపించవచ్చు అర్థం ఒక్కటే అర్థంలో మార్పు లేదు ఎదుర్కొండగా ఓ మూర్తి పెట్టి మీరు ఆరాధిస్తున్నారు ఈ మూర్తి దేవుడు అంటే ఖచ్చితంగా యూ డోంట్ మీన్ దట్ పీస్ ఆఫ్ గుడ్ ఆర్ పీస్ ఆఫ్ స్టోన్ ఈజ్ గాడ్ యూ డోంట్ మీన్ దాట్ అన్ వన్ సైడ్ సర్వరూపుడుగా సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తో మళ్ళీ ఓ మూర్తి చూపించి ఇది దేవుడు అని చెప్తే విరోధం మీకు స్పష్టం కదా కాబట్టి ఏమని చెప్పాలి ఇది దేవుడు అని ఇది దేవునికి చిహ్నము ప్రతీక ఇట్స్ ఎ షాడో ఆఫ్ గాడ్ ప్రతీక అని చెప్పాల్సి ఉంటుంది అనేది చెప్పాల్సి ఉంటుంది కదా ఇది దేవునికి ప్రతీక అయితే సాధారణంగా లోకంలో మూర్తిని ఆరాధించే వాళ్ళు ఎవరూ కూడా ఆ మూర్తిని దేవుడికి ప్రతీక అని తెలుసుకుని ఆరాధించరు అదే దేవుడు అన్నట్టుగా ఆరాధిస్తాయి కాబట్టి అక్కడికే మీకు తేడా వచ్చేసింది కాబట్టి ఇదం అని మీరు ఉపాసించేది ఒక పీస్ ఆఫ్ స్టోన్న తీసుకుని ఇది పీస్ ఆఫ్ స్టోన్ This is God. Anante, అంటే అది ఆ విధంగా మీరు ఆరాశిస్తే హౌ దట్ బికమ్స్ గాడ్ నేదం ఎదిదం ఉపాసతే ఇదం ఎత్ ఉపాసతే తత్ నా అది బ్రహ్మకాజాలు ఇట్ బికమ్స్ ద షాడో ఆఫ్ బ్రహ్మన్ ఈవెన్ ఎ షాడో ఈజ్ కనెక్టెడ్ టు ది is connected to the reality. But it is not reality in itself. ఇట్ nedam yadidam upasate. సరే మీరు మూర్తిని ఆరాధించట్లేదు ఇంకో స్టెప్ పైకి వెళ్ళండి జగద్రూపంగా విశ్వరూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు ఇప్పుడు ఈశ్వరుణ్ణి మీరు జగద్రూపంగా ఆరాధిస్తూ ఉంటే ఈ జగద్రూపంగా ప్రకటమై ఉన్నాడు ఈశ్వరుడు అని మీరు ఆరాధించే సందర్భంలో అది కూడా ఉపాసన విశ్వరూప ఉపాసన అలా ఉపాసించే సందర్భంలో ఆ జగద్రూపంగా ప్రకటమై మన చేత ఆరాధించబడే ఈశ్వరుడు ఇదం అనబడతాడా అనబడ్డా ఇదం అనబడుతున్నాడు కదా ఇదం అంటే ఇది దిస్ అనే విధంగా మీరు ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి అన్నారో దిస్ అంటే ఏమిటి ఈ జగత్తు కానీ మరి ఈశ్వరుడు అంటున్నావే అంటే ఈ జగత్తు అనే రూపంలో ఉన్న ఈశ్వరుడు అంటే ఈశ్వరునికి ఒక కండిషనింగ్ పెట్టేవా లేదా జగద్రూపంగా ప్రకటమైన ఈశ్వరుడు అంటే జగత్తు ఉపాధిగా గల ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు జీవ ఉపాధి ఈ దేహము ఉపాధిగా కలిగిన జీవుని కంటే భిన్నంగా ఉన్నాడు కాబట్టి ఈశ్వరుని ఎందు ఉపాధి వచ్చింది ఉపాధిని బట్టి భేదం వచ్చింది నాకంటే జీ భిన్నంగా ఉన్నాడు ఉపాధిని బట్టి భేదం వచ్చింది తర్వాత ఇదం ఈ ఇది అనే రూపంలో మీరు ఎప్పుడైతే ఆరాధించారో ఆ అనాత్మ అయినాడు ఆత్మ భిన్నుడైనాడు కాబట్టి అటువంటి ఈశ్వరుడు యథార్థమైన ఈశ్వరుడు ఎలా అవుతాడు కాబట్టి కాడు నేదం ఎదిదముపాసతే తర్వాత యద్వాచ అనభ్యుదితం అక్కడ భాష్యకారులు రాశారు తేనోపనిషత్ భాష్యంలో ఏది వాక్కు చేత ప్రకాశింపచేయబడదో ఏది వాక్కుకి మూలంలో వాక్కుని ప్రకాశింపజేస్తుందో అది బ్రహ్మను తెలుసుకో చెప్పినప్పుడు అలా చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే అన్యబుద్ధి పరిసంఖ్యానార్థం అని రాశారు అంటే చూడండి ఈశ్వరుడు అనగానే ఈశ్వర అన్య ఈశ్వరుడు మనకంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు భిన్నంగా ఉన్నాడు ఇప్పుడు దీంట్లో మీకు రహస్యం చెప్తా మీరు వెస్ట్రన్ రిలీజియన్స్కి వెళ్ళారనుకోండి అక్కడ ఈశ్వరుడు గాడ్ ఇన్ హెవెన్ అని ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు అని చెప్తారు వాళ్ళు ఏమండి అప్పుడు స్వర్గంలో ఉన్న ఈశ్వరుడు అన్యహ అయినాడు ఏమండి అన్యహ అయినాడు పరోక్ష కూడా అయ్యాడు అయితే మన ముందు జగద్రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు పరోక్ష కాలేదు ప్రత్యక్షం అయ్యాడు కానీ అన్య ఏడలేడా అన్య ఆర్ నాట్ హీజ్ అన్య అన్య అన్య అయితే అనాత్మైతే ఉపాధి భేద విశిష్టమైపోతే అది పరబ్రహ్మ ఎలా అవుతుంది కాబట్టి పరబ్రహ్మ ఎందు అన్యత్వ బుద్ధిని అంటే ఇతరము నాకంటే భిన్నమైనది అనే అన్యత్మ బుద్ధిని మీరు నిరాకరించటం కోసం యద్చానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే వాక్కు ఎక్కడి నుంచి పుడుతోందో ఆ మూలతత్వము అన్యమేలా అవుతుంది అది నువ్వవుతావు కానీ నీకంటే భిన్నం ఎలా అవుతుంది కాబట్టి తత్వమసి అని చెప్పినట్టే అయింది కాబట్టి తత్వమసి అని చెప్పిన దాంట్లో పరబ్రహ్మ నీవే అని చెప్పారు నేదం ఎదిదం ఉపాసతే అనే మంత్రంలో ఆ పరబ్రహ్మ నీకంటే అన్యము కాదు అని చెప్పారు నెగిటివ్గా చెప్పారు అదే తత్వాన్ని కాబట్టి ఆ విధంగా ఎవడైతే ఈశ్వరుణ్ణి అన్యంగా భావించి ఉపాసన చేస్తాడో వాడు కృపణుడు దీనుడు ఎందుకంటే వీడెప్పుడూ పరిచ్ఛిన్నుడుగానే ఉంటాడు అంచేతనే వేదాంతం చదువుకునే వాళ్ళు కూడా ఈ సందర్భంలో ఆలోచించదగ్గ మాట అందుకోసం చెప్తున్నా మరొకటేం కాదు విచారం చేయాల్సిన మాట వేదాంతం చదువుకుని కూడా ఒక ఈశ్వరుని యొక్క ఉపాసనని ప్రమోట్ చేయటమే ప్రమోట్ చేయటం అంటే తాను ఉపాసన చేయటమే ఇదే నా జీవిత లక్ష్యము ఈ ఉపాసనను నేను చేసుకుంటూ ఉంటాను ఈ ఉపాసననే నేను ప్రమోట్ చేస్తాను అన్నట్లయితే అది వేదాంతం ఎలా అయింది అవలేదు వేదాంతము అంటే అనన్య ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నానికే వేదాంతం పేరు దానికే ఉపనిషత్తు అని పేరు ఉప అంటే ఆత్మరూపంగా తెలుసుకునేదానికే ఉప నువ్వెప్పుడే అన్యమైతే ఎప్పుడైతే అన్యం చేసి పెట్టావో అది బ్రహ్మ కానే అని కూడా అక్కడ ఉపనిషత్తులో స్పష్టంగా చెప్పి ఉన్నారు ఇత్యాదిశ్రుతే తలవకారాణం తలవకారా అనే ఆ శాఖ పేరు తేనోపనిషత్తు సామవేదంలో ఉండే తలవకార శాఖకు సంబంధించిన ఉపనిషత్తు తలవకారా ఎలా అయితే తైత్తిరీయ అంటే తైత్తిరీయ శాఖకి సంబంధించిన వేదం తైత్తిరీయ వేదం తైత్తియ శాఖ అలాగే తలవకార శాఖ దానికేపనిషత్తు తలవకారాణం ఉపనిషత్తుోగాం ఉపనిషత్ ఛాందోగ్యం అన్నట్టు తర్వాత వాక్యం అతో వక్ష్యాం అజాతి సమతాయేత్యమానం సమంత దీని మీద అవతారిక చూద్దాము సబాహ్యాభ్యంతరం అజమాత్మానం ప్రతిపత్తుమ శక్వన్ చాలా భాష్యులు చాలా బాగా ఇచ్చారు ఇక్కడ అవతారిక వీడు ఏం తెలుసుకోవాలి నేను నాకంటే భిన్నమైన జగత్తు నేను అంటే ఆభ్యంతర నాకంటే భిన్నమైన జగత్తు అంటే బాహ్య అబ్బే అది జగత్తు కాదండి బ్రహ్మే ఆహా బ్రహ్మే బ్రహ్మ అంటే ఎలాగా బ్రహ్మే జగద్రూపంగా వచ్చాడు అంటే జాతబ్రహ్మ ఏమండే ఇప్పుడు నేను జీవుడను నాకంటే బయట ఉన్నటువంటిది జాతబ్రహ్మ జగత్తుకే మరో పేరు జాత బ్రహ్మ అని పేరు దాన్ని సగుణ బ్రహ్మ అని కూడా అంటారు విరాట్ అన్న హిరణ్ జగర్భుడన్నా అదంతా సగుణ బ్రహ్మ యొక్క నామధేజమే కాబట్టి ఇక్కడ ఎన్నొచ్చాయి నేనున్నాను సగుణ బ్రహ్మ లేక జాత బ్రహ్మ గలదు ఇక్కడ జాత బ్రహ్మ అజాతవాదాన్ని చెప్పేటువంటి ఘట్టం కనుక ఇప్పుడు నేను జాత బ్రహ్మ ఉన్నప్పుడు నేను దీంట్లో ఆభ్యంతరమేది బాహ్యమేది నేను ఆభ్యంతరం జాత బ్రహ్మ బాహ్యం కానీ ఇప్పుడు తత్వం రెండా ఒకట ఒకటే ఒకే ఆత్మతత్వం ఒకే పరబ్రహ్మ ఆ నేను ఆ పరబ్రహ్మలో భాగమే జాత బ్రహ్మ కూడా ఆ పరబ్రహ్మలో భాగమే నేను ఆ పరబ్రహ్మ కంటే భిన్నంగా లేను జాత బ్రహ్మ కూడా ఆ పరబ్రహ్మ కంటే భిన్నంగా లేదు కాబట్టి ఆ పరబ్రహ్మకి సబాహ్యాభ్యంతరం అని పేరు బాహ్యము తన ఎందే గలది ఆభ్యంతరం కూడా తన గలది అటువంటి పరబ్రహ్మ తర్వాత ఏమంటే పరబ్రహ్మ నిజంగా జగద్రూపంగా పుట్టేడు అంటే పరబ్రహ్మ కాలప్రవాహంలో పడిపోతాడు కదండీ కాబట్టి పుట్టేడు అన్నప్పుడల్లా మాయయా జాత అంటూ ఉండాలి మాయ చేత పుట్టాడు మాయ అంటే ఏమిటో తెలుసిన మాండుక్య సందర్భంలో మాయా అంటే అజ్ఞానము అని అర్థం అవిద్యకి మాయా అని సో అవిద్యయా జాత ఇప్పుడు మనిషి తాను పుట్టాడు అనుకుంటున్నాడు తన స్వరూపం తెలిసి తాను పుట్టాననుకుంటున్నాడా లేక అజ్ఞానం చేత దేహమే తానని భ్రమపడి తాను పుట్టాననుకుంటున్నాడా మీరు చెప్పండి వేదాంత విద్యార్థులు అజ్ఞానం చేత దేహమే తాను భ్రమపడి తాను పుట్టాననుకుంటున్నాడు తనకే యథార్థంగా జ్ఞానం ఉంటే తనకే పుట్టుక లేదు తనకే లేని పుట్టుక భగవంతుడికి ఉంటుందండి దేవుడికి ఉంటుందండి దేవుడికి ఉండదు కాబట్టి దేవుడు జగద్రూపంగా పుట్టేడు అన్ను అన్నప్పుడు అది జ్ఞానంతో అన్నమాట అజ్ఞానంతో అన్నమాట ఏమైంది అక్కడికి అయితే మేము తెలుసున్న వాళ్ళమే ఓ సందర్భంలో ఉన్నాము అది వేరే సంగతి బట్ అనేది ఏదో స్థిరంగా అంతే అన్నట్లయితే మాత్రం అంగీకారం కాదు దేవుడు అంటే ఇంకో ఈ ఈ మూర్తియే దేవుడు అంటే ఎలా అంగీకారం అవుతుంది కాదండి ఉపాసన కోసం అలా పెట్టుకున్నామంటే పర్వాలేదు కాబట్టి దేవుడు మాయచేత పుట్టినాడు ఓకే మాయ చేత పుట్టాడు అంతే కదా నేను మాయచేత పుట్టేది తప్పిస్తే యథార్థంగా పుట్టలేదు అవునా దేవుడు మాయచేత పుట్టాడు అంటే యథార్థంగా పుట్టినట్టే కాదా పుట్టలేదు అంతే ఇప్పుడు అజ్ఞానం చేత సర్పము ఉన్నది అంటే ఇప్పుడు యథార్థంగా ఏమిటండి సర్పము లేదు ఓ మహాత్ములు అనేవారు జో అజ్ఞాన్సే పైదా హోతాహే ఓ వాస్తవమే నహి హోతాహే అజ్ఞానం చేత ఏది పుట్టిందో అది యథార్థంగా పుట్టలేదు అజ్ఞానాత ఏది ఉందో అది యథార్థంగా లేదు కాబట్టి ఈ జాతబ్రహ్మ అంటే అజ్ఞానం చేత జాత బ్రహ్మ వచ్చింది కాబట్టి మాయచేత జాతబ్రహ్మ అన్నాం యథార్థంగా ఏమిటి అజం సో సబాహ్యాభ్యంతరం అజం ఇప్పుడు బాహ్యాభ్యంతరములు రెండు తానే అయ్యి పుట్టుకలేని ఆ పరబ్రహ్మ ఆత్మ అవుతాడా ఆత్మ కంటే భిన్నంగా అవుతాడండి ఆత్మ అవుతాడు మీకు నేను ఒక సిద్ధాంతం చెప్తాను మీరు అది అర్థం చేసుకోండి నేనంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే వేదాంతం వినే సందర్భంలో కూడా ఈ స్థాయి కంటే ఒక లెవెల్ తక్కువ ఉండి వింటూ ఉంటారు అందరూ అందుకోసం చెప్తున్నా దేవుడు పరబ్రహ్మను మీరు ఆత్మరూపంగా తెలుసుకునేదే ఉపనిషద్విద్య అంతేగాని ఉపా అంటే పద ఉపా అనే పదానికి అర్థం అదే మీకంటే రూపాయిలో నయా పైసా భేదము అన్యత్వము ఉంటే అది బ్రహ్మకాదం కదిమనస మను ఏనానోమతం తదేవ్రహ్మత్వ విద్ది నేదం యదిదముపాసతేచక్షుషా న పశ్యతిరక్షుగుంషి పశ్యతిర బ్రహ్మత్వం విద్ది నేదం యదిదముపాసతే మీరు రూపాయిలో నయా పైసా వంతు భేదాన్ని కనుక మీరు పెడితే అయిపోయిందంటే ఇంకా ఉపనిషత్తు కాదు అది ఉపాసనలో పడిపోతుంది ఉపాసన కర్మకాండలో వెళ్ళిపోతారు తప్పిస్తే ఉపనిషత్తు కాదు జనులు అనుకుంటారు మేము ఉపనిషత్తును చదువుతున్నాం కానీ ఉపనిషత్తు ఊరికే అలాగా దానికి ముఖప్రీతి కోసం దాన్ని స్థుతించడం కోసం అలా చెప్పేసి మళ్ళీ నిత్య జీవితంలో వ్యవహారంలో లేకపోతే వాళ్ళ సాధనలో కర్మా ఉపాసనలే ఉంటాయి జ్ఞానము మనకు చెందిన నిధిధ్యాసనం తక్కువగా ఉంటుంది అసలే ఉండదు కూడా కర్మా ఉపాసనలే ఉంటాయి దేవుణ్ణి అనాత్మరూపంగా ఆరాధిస్తూ ఉంటారు అందుకోసం గట్టిగా చెప్తున్నా కాబట్టి ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం బ్రహ్మజిజ్ఞాస అథాతో బ్రహ్మజిజ్ఞాస అక్కడ తక్కడ రత్న ప్రభాకరుడు ఏమంతస్తారంటే బ్రహ్మజిజ్ఞాస అంటే బ్రహ్మను తెలుసుకునుట తెలియాలనే ఇచ్చా బ్రహ్మను తెలియట అంటే ఎలా తెలుస్తావు అనాత్మగా తెలుసుకుంటావా ఆత్మగా తెలుసుకుంటావా ప్రత్యగభిన్న బ్రహ్మ జ్ఞానమే ఇక్కడ ఇచ్చ ఇక్కడ బ్రహ్మ విచారము అంటే ప్రత్యగభిన్న బ్రహ్మ విచారం ఆత్మస్వరూపము కంటే భిన్నము కానీ బ్రహ్మ విచారం దాన్ని ఇక్కడ విచారం చేయాలి కాబట్టి ఆత్మానం కాబట్టి ఆత్మయే అయి ఉన్న బ్రహ్మను ప్ర ప్రతిపత్తు అశక్నువన్ కాబట్టి ఆ సబాహ్యాభ్యంతరము అజము అయిన బ్రహ్మను ఆత్మస్వరూపంగా తెలుసుకోవడం చేతకాని వాడు ఓకే వీడికి చేతకాల లేదు అంచేతనే వీడు జాతీయ బ్రహ్మణి వర్తతే కదా చేతనైతే జాతీయ వర్తతే ఎందుకు కాలాతీతమైన పరబ్రహ్మ స్వరూపుడే ఉండిపోతాడు చేతకా కాబట్టి వీడు జాతీయ బ్రహ్మణి ఉపాసనాశ్చితితో అయినాడు ఓకే అవిద్య దీనమాత్మానం మన్యమాన ప్పుడు భేదాన్ని దర్శించే ఉపాసకుడు అద్వైతానికి అనుకూలుడా విరోధియా అండి అద్వైతానికి విరోధవుతాడు అన్నదగిరి రాస్తాడు భేదదర్శనం భేదర్శనం ఉపాసకం అద్వైత విరోధినం నిందివ భేదపూర్వకమైన ఉపాసన చేసివాడు అద్వైతంలో ఉన్నట్ట అద్వైతానికి విరుద్ధంగా ఉన్నట్ట అద్వైతంలో ఉన్నట్టు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవళ్ళైనా ద్వైతులు కనపడితే అదిగో నువ్వు ద్వైతివి నువ్వు భేదపూర్వకంగా ఉపాసన చేస్తున్నావు అని వాడిని ఎత్తి మీద కొంత బురద తల్లుతాం వాడిని ఎత్తి వాడి మీద బూడిద వేస్తాం వాడిని నిందిస్తాం మనమేం చేస్తాం వాళ్ళేదే పని చేస్తాం వాడు చేసి పని చేస్తాం అంచేతనే ఎన్ని సంవత్సరాలు వేదాంతం చదివినా మీరు కాంట్రడిక్షన్స్లోనే ఉండిపోతే ఈ పరస్పర వైరుధ్యాలు ఏవైతే ఉంటాయో ఆ వైరుధ్యాల్లోనే ఉండిపోతే మీకు ఆత్మజ్ఞాననిష్ట కుదరదు ఎప్పటికప్పటికి ఎప్పటికప్పటికి పరగడిపోయిపోతూ ఉంటుంది సో పొద్దున్న డైటింగు మధ్యాహ్నం ఓవర్ఈటింగు సాయంకాలం డైటింగు రాత్రి ఓవర్ వాడికి ఎప్పుడు డైటింగ్ వస్తుంది నేనేదో ఒక దృష్టాంతం చెప్పాను పథ్యం చేయరా అంటే ఏం చేయాలి వంకాయ తినద్దు అంటే ఈ పూట వంకాయ తినలేదు రాత్రికి మళ్ళీ వంకాయ తినేసాడు ఇంకా వాడు ఏం పథ్యం చేసినట్టు కాబట్టి పరస్పర వైరుధ్యాలతోటి తత్వం అనుభవానికి రాదు నో సర్ప్రైజ్ దన్స్పైట్ ఆఫ్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ ద పర్సన్ రిమైన్స్ వెరీ హీజ్ ఎక్కడ వేసిన గోంగళి అక్కడే ఎందుకంటే గోంగళి అంటే పురుక్ కాదు ఇవ్వలే అంటే అది పెద్ద తొట్టలా ఉంటుంది కార్పెట్ అది మూల భారస్తారు తీసుకెళ్ళి మీరు ఆరు మాసాల తర్వాత వచ్చినా అది ఎక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ఇంకా చాప అయితే ఇటు అటు కొంచెం గాలికేలా కదులుతాయో కానీ ఇది కదళ్ళు కూడా కదలదు అలా అనమాట మొత్తానికి వాటెవర్ సో కాబట్టి ఆ వైరుధ్యాన్ని అతిక్రమించాలి ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శించడం చేత అవ్వాలి సన్యాసులు కూర్చుని పూజ చేస్తున్నారనుకోండి అది అది అద్వైతానికి అది అనుకూలం కాదు అంచేతనే సన్యాసిని కర్మకాండ కట్టుబెట్టారు అయితే సన్యాసులు కూడా కర్మకాండ చేసేస్తూ ఉంటారు అది వేరే సంగతి ఎందుకంటే కర్మ చేయడం తేలిక ఆత్మరూపంగా తెలుసుకోవడం కష్టం కర్మ చేయడం చాలా ఈజీ తర్వాత పది మందిని పోగేయటానికి సాధనం అవుతుంది మీరేమో ఆత్మవి బ్రహ్మ బ్రహ్మవిద్యని నిఖార్సుగా చెప్పేస్తానంటే వచ్చివాడు కూడా రావడం మానేస్తుంది కాబట్టి ప్రతిపత్తు అశక్ను అని అది చేతగాక అజ్ఞానం చేత తనను తాను అప్పుడే బ్రహ్మైపోయామేమిటాయా అని వీడు అంటూ ఉంటాడు అలా ఎప్పుడూ అదే అంటూ ఉంటాడు దాంతోటి హీ డజన్ వాంట్టు బికమ్ బ్రహ్మంగ్ ఆ పరిచ్ఛన్నంగా ఉండడమే దాన్ని అలా స్వీకరించి ఆ మాన్యతలోనే ఒక ఆనందాన్ని పొందటం ప్రారంభిస్తాడు జైల్లో ఉన్నవాడు జైలు జీవితానికి బాగా అలవాటు పడిపోతాడు స్టోరీ ఉంది ఒక అతను జైల్లో ఉన్నాడు ముప్పై ఏళ్ళు జైల్లో ఉన్నాడు చాలా బుద్ధిమంతుడుగా ఉండేవాడు అప్పుడు కొంత ధనవతి కూడా అతను చేసిన వస్తువులు దాని మీద అక్కడ చిన్న అకౌంట్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ శ్రమకి కొంత ధనాన్ని ఇస్తూ ఉంటారు ఆ విధంగా అకౌంట్ అంతా వచ్చింది అతనికి చాలా మర్యాదగా జైలర్స్ అందరూ ప్రేమపూర్వకంగా ఒక పార్టీ ఇచ్చి జైలు బయటకు పంపిస్తారు పంపిస్తే ఇంటికి వచ్చి వితిన్ త్రీ మంత్స్ ఆత్మహత్య చేసుకుంటారు వితిన్ త్రీ మంత్స్ ఇంకొక దృష్టాంతం ఇది జరిగింది ఇంకో దృష్టాంతం చికాగోలో ఒకతను ముప్పై ఏళ్ళు జైల్లో ఉన్నాడు సరే అతన్ని వదిలిపెట్టారు అయిపోయింది శిక్ష అయిపోయింది వదిలిపెట్టేసారు నేను వెళ్ళిన వెళ్ళంటే కుదరదు రూల్స్ ఒప్పుకోవని గేటు బయటకి తీసుకెళ్ళి దెబ్బ పట్టుకు తీసుకెళ్లి వదిలేసి తక్కువచ్చాడు ఇతను రెండు నెలలు అయ్యేప్పటికి ఓ రోజు ఏం చేసాడంటే ఒక పెద్ద ఇనప్ప కడ్డి ఒకటి కొట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్లాస్ షాప్స్ గ్లాస్ విండోస్ ఉంటాయి చూడండి వాటి అన్నింటినీ పగలకుండా ప్రారంభించ ప్రారంభిస్తే వెంటనే నైన్ వన్ వన్ అక్కడ ఇక్కడలా కుదరదు ఇక్కడ పగల కొడుతుంటే అదితో యాజిటేషన్ చేస్తున్నారేమో అనుకుని ఇళ్లలో గెలుపు తలుపులు వేసుకుంటారు ఫోన్లో పగల కొట్టుకుంటా పగలగొట్టుకుంటారు అయిపోయిన తర్వాత టీవీ నైన్ వాళ్ళు వస్తారు అది మామూలుగా ఆ వ్యవస్థ ఏదో ఉంటుంది అక్కడ అలా కాదు నైన్ వెంటనే పోలీసు వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు అతను అడిగారు ఎందుక పని పాట లేదా పొద్దున్నే వచ్చి తలుపులు తీయడానికి ముందు అవన్నీ ఎందుకు పగల కొట్టేవారిని అడిగారు అంటే నేను బయట బతకలేకపోతున్నాను నేను జైలుకి వెళ్ళడం కోసమే పగలగొట్టాను నన్ను జైలుకి పంపించి నన్ను ఏమో కృతార్థం చేయగలరు అన్ని అప్పుడు ఆ జడ్జి అయ్యి జైలు శిక్ష ఆరు మాసాలు వేసి జైలు నుంచి విడుదలయ్యే వాళ్ళ యొక్క రీహాబిలిటేషన్ గురించి గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది అని ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చాడు అలాగే కర్మ చేయటానికి ఉపాసన చేయటానికి అలవాటు పుట్టవాడు సన్యాసంలోకి వస్తాడు ఈ సన్యాసంలో ఏదో ఉంది దీన్ని బావేసుకుందామని వస్తాడు ఉపనిషత్ తత్వాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకుందామని రాడు ఏదో ఉంది దీంట్లో ఒక శోభనాధ్యాసతోటి సన్యాసంలోకి వస్తాడు అనేక కారణాలు ఉంటాయి చుట్టూ ఉండే వాతావరణంలో చాలామంది సన్యాసం తీసేసుకుంటున్నట్టుగా అనిపించి మనం కూడా తీసేసుకోవాలనే వస్తాడు ఒకడు ఇంకొకడు దీంట్లో ఏదో ఉంది అని వస్తాడు మరొకడు మనకేదో విముక్తి కలుగుతుందని వస్తాడు ఏదో అది ఒక బగ్ సన్యాసం తీసుకోవాలన్నది బగ్ విఆర్ఎస్ అప్లై చేయాలనే బగ్ వచ్చినట్టుగా ఈ బగ్స్ ఉంటాయి సన్యాసం తీసుకోవాలనే బగ్గు ఈ స్పిరిచువల్ సర్కిల్స్లో పడుతుంది ఆ బగ్గు మీరు ఓ స్వామి చుట్టూ ఓ మహాత్ముడి చుట్టూ ఓ పెద్ద మహాత్ముడిని ఎన్నుకోవాలి చిన్నవాడిని ఎన్నుకుంటే లాభం లేదు పెద్దవాడిని ఎన్నుకోవాలి ఎన్నుకుని ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి కొద్ది కొంతకాలం కొన్ని సంవత్సరాలు ప్రదక్షిణం చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే ఆ బగ్గు మీ మైండ్లో ప్రవేశించే అవకాశం ఉంది నాట్ ఫర్ ఎవ్రీబడి ఇట్ ఈస్ పాసిబుల్ అలాగే వీఆర్ఎస్ స్కీమ్ అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటి ఎవడో అప్లై చేయడు ఐస్ బ్రేక్ చేయడం ఉంటుంది ఎవడో ఒక ఆయన హీ విల్ బ్రేక్ ది ఐస్ ఒక ఆయన ఫస్ట్ అప్లికేషన్ పెట్టిన వెంటనే ఇట్స్ ఎ బిగ్ న్యూస్ ఆ తర్వాత క్రమంగా రెండు మూడు అప్లికేషన్స్ వస్తాయి ఆ తర్వాత వీడికి ఆ బగ్గు వీడిలో ప్రవేశిస్తుంది అప్పుడు బయట ప్రపంచం స్వర్గంలాగా లోపల పనిచేస్తున్నది నరకంలాగా భాషించడం ప్రారంభిస్తుంది ఇట్స్ బగ్ తర్వాత ఎట్లిస్ అన్ను ఈ కంపెనీలో ఇంకా మనకి బాగోలేదు మరో కంపెనీకి మారిపోవాలి అని అదో బగ్గు ప్రవేశిస్తుంది ఈ రకమైన బగ్గు ప్రవేశిస్తే వాడు ఉండలేడు అలాగే వీడు తత్వాన్ని తెలుసుకునే తెలుసుకుని రాలేదు తత్వాన్ని తెలుసుకుందామనే పూర్ణమైన ఆకాంక్షతోటి రాలేదు ఏదో వచ్చాడు ఇక్కడ తత్వనిష్టలో ఉండడం చాలా కష్టం ఎందుకంటే దిస్ ఈజ్ బీయింగ్ దెర్ ఈస్ నో బికమింగ్ హియర్ దెర్ ఈస్ నో డూయింగ్ దేట్ తత్వంలో డూయింగ్ ఉండదు కానీ వీడు కర్మకి ఉపాసనకి అలవాటు పడి ఉంటాడు కర్మ చేయాలి ఉపాసన చేయాలి కర్మ చేసి దేవుణ్ణి ఆరాధించాలి ఉపాసన చేసి దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేవుడు తనకంటే భిన్నంగా ఉండాలి అంటే తాను దేవుడి కంటే ఉండాలి తను దేవుడు ఈక్వల్ అయితే ఇంకా ఉపాసన ఉందండి తను తనకంటే దేవుడు గొప్పగా ఉండాలి దేవుడు వీడు చూసాడా పెట్టాడా దేవుడు గొప్పగా ఉన్నా తను దీనుడై ఉన్నాడు అది ఖాయం ఆత్మానం దీనం మన్యమాన కాబట్టి అజ్ఞానం చేత తనని తాను దీనుడుగా నిర్ధారించుకుని ఉంటాడు ఆ దైన్యం ఏమిటో చెప్తున్నారు జాతోహం జాతే బ్రహ్మణి వర్తే అంతే మీ గురించి మీరు ఏమనుకుంటారో మీరు అనుకునే దేవుడు కూడా అలాగే ఉంటాడు ఇప్పుడు దేవుడికి పెళ్ళి అయ్యింది పిల్లలు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారంటే వీడికి పెళ్ళి అవుతూ ఉంటుంది వీడికి పెళ్ళి చేసుకున్నాడు వీడికి పిల్లలు ఉన్నారు పూర్వకాలం ఒకే మనిషి ఒకళ్ళ కంటే ఎక్కువ భార్యల్ని వివాహం చేస్తుంది ఎవరు దశరథుడు ముగ్గురు భార్యల్ని పెళ్ళాడి వసుదేవుడు ఎనమండగురు భార్యల్ని పెళ్ళాడిగాడు కాబట్టి దేవుడికి కూడా వన్ అవర్ టూ వన్ అవర్ మోర్ దాన్ వన్ ఉండడంలో అభ్యంతరమైనది తర్వాత పెళ్ళి అడిగితే తర్వాత ఏమవుతుందండి పిల్లలు పుడతారా పుట్రా పుడతారు సాధారణంగా పిల్లలు పుడతారు కాబట్టి దేవుడికి కూడా పిల్లలు వచ్చారు మనవలు వచ్చారు ఈ రకంగా తర్వాత ఇప్పుడు ఓ మహాత్ముడు ఉన్నాడు గృహస్థ్ కానీ మహాత్ముడు అయ్యాడు గృహస్థు కాబట్టి సంత అయ్యాడు ఆయనకు కొడుకున్నాడు వాడేమవుతాడు ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఒకడు కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాడు ఒకడేమో రైల్వేలో ఏదో అయ్యాడు రైల్వే ఇన్స్పెక్టర్ అయ్యాడు మూడోవాడు ఈ మహాత్ముడి స్థానానికి వస్తాడు వాటిలో ఎక్కడ ఫిట్టు కాక దీంట్లోకి వస్తాడు దీంట్లో ఇది తేలిక ఇది ఎందుకంటే దీంట్లో వేషానికి ప్రాధాన్యం ఎక్కువ వేషం ముకు దృఢంగా వేషం వేసేయటం వేషం వేసిన తర్వాత మీరు ఒక స్టేచర్ ముందు తెచ్చేసుకోవడం ఆల్రెడీ ఈజ్ ఎ మేడ్ పర్సనాలిటీ ఈజ్ ఆల్రెడీ మేడ్ ఫలానా పీఠాధిపతి పీఠాధిపతి అయిపోయాడంతే నోరు విప్పి ఇంకా అహం బ్రహ్మాస్మి అంటేలో అహంలో అర్థం కూడా వాడికి తెలియకపోయింది ముందు పీఠాధిపతి అవి అయిపోయాడంతే కాకుండా ఈ పాఠం ఇలాగే ఉంటుంది మీరు మనస్సు ఓపెన్ పెట్టుకుని వినాలేదు ఈ పాఠం దీని లక్షణం ఇంతే వీడు పీఠాధిపతి చేసి ఇప్పుడు వీడు ఈ పీఠాధిపతి ఆల్రెడీ ఈజ్ ఎ మేడ్ పర్సన్ ఇప్పుడు వీడు ఇంకా స్ట్రగుల్ అయ్యేదో అవడం కాదు రిజర్వేషన్లో పోస్ట్ వచ్చేసినట్టుగా వచ్చేసింది ఇప్పుడు ఇంక ఇప్పుడు పీఠాధిపతి అయిపోయాడు సో పీఠం మీద కూర్చున్నాడు ఇప్పుడు చెప్పడం ప్రారంభించాడు ఇప్పుడు వీడి చుట్టూ స్టూపిడ్ శిష్యులే ఉండాలి తెలివైన వాడు ఉంటే వీడి పొజిషన్కి భంగం అంచేత నలుగురు స్టూపిడ్ శిష్యుల్ని పోగేసి కూర్చుంటాడు కూర్చుని ఏదో ఉంటాడు సో జాతోహం జాతే బ్రహ్మణి వర్తే నేను పుట్టాను పుట్టినటువంటి బ్రహ్మ ఎందు ఉన్నాను పరిచ్ఛందు అది సంగతి నా నాకు అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది నేను ఏం పాఠం చెప్తున్నాను నాకే డౌట్ వస్తుంది డౌట్ వచ్చి పుస్తకంలోకి చూస్తే నేను చెప్పింది బానే ఉంది అనిపిస్తుంది తేడాగా ఏమీ అనిపించదు అయితే నా ఏంటంటే నేను కొంచెం దాన్ని పకడ్బందీగా చెప్పేస్తాను మొహమాటం లేకుండా చెప్పేస్తాను ఇప్పుడు మొహమాట పడుతూ చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది మొహమాట పడుతూ చెప్పే పద్ధతి ఏమిటంటే అన్ని వైరుధ్యాలని కలగాపులకం చేసి పెట్టడం క్లాస్ అయ్యేప్పటికి వాడికి ఏమీ తెలియదు ఇంతకీ జగత్తు సృష్టి అయినట్టా అవనట్టా మిథ్య అంటే ఏమిటి మిథ్య అంటే ఏమిటి ఉళ్ళట్టా లేనట్టా అది ఏమీ తెలియదు అంతా కలగాపులక ఉంటుంది దాని పేరే మిథ్య అక్కును సంతోషపడి వెళ్ళిపోతూ ఉంటాం తర్వాత విద్యార్థులు ఎలా ఉంటారంటే తలకాయ ఒప్పడానికి అలవాటు పడుతుంటారు వైరుధ్యాన్ని ప్రశ్నించటానికి సిద్ధంగా ఉండరు ప్రశ్న వేయటానికి సిద్ధంగా ఉండరు తలకాయ ఊపడానికి అలవాటు పడు ఉంటారు కాబట్టి ఇవి ఇలా నడుస్తూ ఉంటుంది జాతోహం జాతే బ్రహ్మణి వర్తే నేను పుట్టాను నే ఇదంతా ఈ కథంతా ఎందుకు చెప్పానంటే మనిషి తన గురించి ఏమనుకుంటాడో దేవుడి గురించి కూడా అదే అనుకుంటాడు తను ఏమనుకుంటాడు ఓ చోట శంకరులు భాష్యంలో శిరఫ్ పాణ్యాదిమాన్ అనుకుంటాడాను కూడా నాకు తల ఉంది రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయని అనుకుంటాడాను కూడా ఇప్పుడు దేవుడు ఏమవుతూ అవుతాడు ఆయనకో తల ఉంటుంది చేతులు ఉంటాయి కాళ్ళు ఉంటాయి సంఖ్య కొంచెం ఇటు అటు అవుతూ ఉండొచ్చు కాళ్ళ సంఖ్య తేడా రాదు చేతుల సంఖ్య తేడా వస్తుంది మళ్ళీ దాంట్లో కూడా అకార్డింగ్ టు కన్వీనియన్స్ అక్కడ కూడా కన్వీనియన్స్ని బట్టిపోతూ ఉంటుంది అంచేతనే శంకరులు అంటున్నారు జాతోహం జాతే బ్రహ్మణి భర్తే నేను పుట్టాను అంటే బ్రహ్మకి పుట్టుకుంటుంది నాకు పుట్టుక అంటే పేర్లు మారుతాయి నాకు పుట్టుకని బర్త్ అంటారు బ్రహ్మ యొక్క పుట్టుకనేమంటారు స్థితి సృష్టి స్థితి అని అంటారు మేనిఫెస్ట్ ఐ హ్యావ్ మ్యానిఫెస్టెడ్ అనకూడదు ఐ వాజ్ బోర్న్ అన్నారు గాడ్ హ్యాజ్ మేనిఫెస్టెడ్ అనాలి అర్థం ఒకటే అర్థం ఒకటే జగత్ అంతకుముందు లేదు ఇప్పుడు జగత్తు దేవుడే జగత్తు అయ్యాడు అంటే ఏమైంది అదే అర్థమైంది దీన్ని అజాతవాదము అంటారు ఇది ఇప్పుడు నేను చెప్పే పాఠం ఇది అజాతవాదం దేవుడికి జాత్యం పుట్టుకలేదు వీడికి పుట్టుకలేదు దేవుడికి పుట్టుకలేదంటే జగత్తు మిథ్యై కూర్చుంటుంది సత్యం కాదు వీడికి పుట్టుకలేదు అంటే వీడు పరబ్రహ్మైపోతాడు కాబట్టి అజాతవాదంలో వ్యవస్థ ఈ విధంగానే ఉంటుంది